ే్యవ ప్రకృతేభ్య ఇంద్రియాదిభ్య పరత్వ పరమాత్మానం అధ్వన పాదం విష్ణో పరమం పదం దర్శయతి రథరూపకం చెప్పేసి మీరు దీన్ని ఈ రథాన్ని సరైన మార్గంలో నడుపుకోండి నడుపుకున్నట్లయితే మీకు మార్గము యొక్క గమ్యమును మీరు చేరేసుకుంటారు అదే విష్ణువు యొక్క పరమపదము అని చెప్పారు చెప్పగానే అయ్యా విష్ణువు యొక్క పరమపదం అంటే ఏంటో కొంచెం వివరించవలసిన అవసరం ఉన్నది అని మనకు ఆకాంక్ష కలిగినప్పుడు ఇక్కడ చెప్పే సమాధానం ఎలా ఉందంటే ఎలా ఉందో చెప్పే ముందు ఎలా లేదో చెప్తున్నా విష్ణువు యొక్క పరమపదము అంటే చూడండి మనకి మరణిస్తాడు మరణించిన తర్వాత వాడికి విమానం వస్తుంది ఆ విమానం ఎక్కుతాడు ఆ విమానంలో నందుడు సునందుడు అని ఇద్దరు ఉంటారు వాళ్ళు దేటి క్యాప్టెన్స్ ఎవరింగ్ ఈస్ డిస్కరెక్ట్ నందుడు సునందుడు అంటే అర్థం ఏంటండి ఆనందం అనే అర్థం తెలియట్లేదు కదా ఆనంద స్వరూపంలోకి పోతావుదా అని అది దాని సింబాలిజం దాని ముఖంలోనే కనబడతాం విమానం అర్థం ఏంటి ఆకాశం ఆకాశము అంటే చిదాకాశము అని అర్థం దహరాకాశము అని అర్థం అదే విమానం అంతేగాని ఈ ఫిజికల్ విమానం కాదు నేను నందుడు సునందులో వస్తారు అక్కడ అప్సరసులు ఉంటారు ఈ విమానంలో మనకి సేవ చేయడానికి అప్సరసులు అంటే ఎవరో తెలిసినా మనోభూర్తులు వాళ్ళే అప్సరసులు అప్పుడు ఈ విమానంలో మనల్ని విష్ణు పదాన్ని అని అని వర్ణిస్తారు ఈ వర్ణనలను బట్టి మీరు ఇటువైపు వెళ్ళిపోకూడదు అటు పైకి అది కాదు పదము పదము విష్ణువులకు పదము పద పైకి కాదు బహిర్ముఖ దృష్టి ఉండకూడదు అంతర్ముఖ దృష్టి ఉండాలి ఇప్పుడు నందుడు సుమందుడు విమానము నేను ఏం చేశాను బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలో పెట్టేశానా లేదా విమానం అంటే చిరాకాశం నందుడు సుమందుడు అంటే ఆనందమని అప్సరసంటే మనోవృత్తులైందంటే అది అదేమైందండి ఆధ్యాత్మంలోకి పోయిందండి అలా ఆలోచించాలి కాబట్టి ఈ ఇంద్రియములతోటి మొదలుపెట్టారు ఇంద్రియములు గుర్రములు అని మొదలుపెట్టారు కాబట్టి ఆ అధ్యాత్మంలోనే ఈ ఇంద్రియముల కంటే పైన ఇంద్రియముల కంటే సుపీరియర్ అని మళ్ళీ అధ్యాత్మ మార్గమే చూపిస్తున్నారు అంతర్ముఖ మార్గమే చూపిస్తాం అంతర్ముఖంగా మీరు చేసే ప్రయాణంలో మీరు ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరుని చేరుకుంటారు అని చెప్తారు విద్య ఇది పురాణ విద్య కాదు పురాణ విద్య అంటే అలా అలా పోతూ ఉంటుంది మీరు విమానం ఎక్కువ ఆ విమానం ఒకటి క్రాసెస్ ఆదిత్య మండలం చంద్రమండలాన్ని దాటుతుంటుంది తర్వాత ఆదిత్య మండలాన్ని దాటుతుంది ఆ తర్వాత ఇంకా ఎక్కడ సత్యలోకాన్ని దాటుతుంది బ్రహ్మదేవుడు కోరుతాడు ఆగండి ఒకసారి ఇక్కడ మీరు ఆగితే సంతోషం ఆకపోతే ఆయన అక్కడి నుంచి అలా భయ భయ చెప్తాడు ఆయన ఉంటుంది శ్రీకృష్ణుని ఆగమన్నారు వీళ్ళు బ్రహ్మదేవుడును ఇంద్రుడు ఆగమన్నాడు నా చూస్తానులే అన్నాడు ఆయన అని ఆయన ఆగలేకుండా వెళ్ళిపోయాడు వీళ్ళు అనుభవేశాడు ఇట్ గోస్ లైక్ దాట్ కాబట్టి మీరు ఆ దిశలో చూడకు ఇది ఉపనిషత్తు ఇది ఇది పురాణం కాదు ఇది కాబట్టి ఇక్కడ ఏమైనా ఉంటుందంటే అందాము ఇంద్రియేభ్యపరా అర్థేభ్యశ్చ మనసస్సు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాంతర మహరవ్యక్త అవ్యక్తపురుషపర పురుషాన్న పదం కిచిత్ సా కష్టా సా పరా అది అక్కడ అది పరాగతి అది అల్టిమేట్ గోల్ అవుతుంది ఈ ప్రయాణాన్ని ఇది ఆంతరమైన జర్నీ అంటే మీరు చేరుకోవాల్సిన పరమాత్మ మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అంతేంటనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను యు పుట్ యువర్ ఫోకస్ ఆన్ ద ఇన్నర్ ది ఆత్మ ఆన్ యువర్ సెల్ ఇప్పుడు ఫోకస్ ఆన్ యువర్ సెల్ డోంట్ ఫోకస్ ఆన్ యోస Don't uh, go by the, uh, the faith of the myths and the fables. The truth will be made, the outside will be made. Don't do that mistake. When you say that, outside of the mind, outside of the mind, outside of the mind, outside of the mind, outside of the mind, outside of the mind, and the devil is in the midst of the mind. In the authority, you are in the grip of the earth. మీరు ఫియర్లో ఉన్నంత కాలం మీరు తత్వాన్ని తెలుసుకోలేదు మీకు మీరు అట్టు పెట్టుకోవాలి నేనేమి కాదన్నా యు ఆర్ వెల్కమ్ టు యువర్ ఫియర్ మీకు తత్వం అయితే ఫియర్ ఉన్నవాడు ఈజ్ అన్ ఫిట్ టన్ ది ట్రూత్ తర్వాత ఫియర్ ఏం చేస్తుందంటే ఇట్ డల్స్ ద మైండ్ మైండ్ తమో గుణంలో మనిషి వాడు తత్వాన్ని తెలుసుకోవడానికి అర్థం ఫియర్ అంటే ఏమిటి ఏదో పోగొట్టుకుంటానేమో ఉన్నది ఊరిపోతుందేమో అనే భయంలో ఉండడం అనమాట అంటే అర్థమైన వాడు ఎంత లిమిటెడ్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ తోటి ఉండడం మీకు అర్థమైపోయింది కదా ఫియర్ ఉంటే లాభం లేదు కరేజియస్ ధీర ఆహ వేదాంతం అనేది ధీర పురుషుల కోసం ఉద్దేశించింది కానీ అలా ఎందుకండి అది మానేస్తే అది ఆ దేవతగతన కోపం వచ్చిందని ఏదైనా బితుకు బితుకుమంటూ ఉంటే వీరికి ఆత్మా బ్రహ్మాన్ని పలుకులు పలకడానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల తత్వం నేను అనుభవానికి రాదు అవిద్యా వ్యవహారాన్ని మీరు తిరస్కరించగలరా తిరస్కరించలేరా అటు ఇది పాయింట్ తిరస్కృత అవిద్యా వ్యవహారాన మన వాళ్ళు ఏం చేస్తారంటే దేహం లవ్ శంకరులు వేదాంతము ఉపనిషత్తులు ప్రేమ ఉంటుంది ప్రేమ అంటే ఒక రకమైన సమ గైండ్ అఫ్ తెలిసి అభిమా ప్రేమ ఉంటుంది అర్థం సరిగ్గా ప్రేమ కాదు తెలిసి తెలియకుండా ఏదో గతానుగతికంగా శంకర భగవత్పాదు శంకరాచార్యులు ఉపనిషత్తులు అనే ప్రేమ ఉంటుంది కానీ అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించరు అలా పట్టుకూర్చుంటారు అవిద్యా వ్యవహారం తిరస్కరించకుండగా మీరు భాష్యాలు పారాయణ చేస్తే ఏమిటో అవిద్యా వ్యవహారాన్ని యూ హ్ టు రిజెక్ట్ ఇట్ యూహ్ టు ట్రోల్ గా ఉంటుంది అంటే మీరు అనొచ్చు అవునండి అదేదో వ్యవహారం అలా ఉండని ఉండి ముందు తత్వాన్ని పట్టుకోవచ్చు కదా అంటే దాట్ ఈస్ ది ప్రాబ్లం మీరు అవిద్యా వ్యవహారం యొక్క తిరస్కారమే తత్వాన్ని పట్టుకుంటుట అనేది ఆ రెండు వేరు వేరు కాదు మీరు అవిద్యా వ్యవహారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటే మీకు తత్వం చేయి జాలిపోయినట్టే అది ఇది వేరు అది వేరుగా ఉండదు ఎందుకంటే తత్వము మీరే అయి కాబట్టి అవిద్యా వ్యవహార తిరస్కారం చేసి తీరాలి చేయకుండా మీరు తత్వాన్ని చేరుకోలేరు చాలా ఇంపార్టెంట్ అది సో మళ్ళీ ఇంద్రియములతో మొదలు పెడదాం అక్కడ ఇంద్రియాలతోటి మొదలుపెట్టారు ఆత్మానం దశనం బుద్ధి శరీరం దశమేవతూ ఇంద్రియాన్ని హయాన్యాకు అంటే సరిగ్గా అక్కడ మొదలుపెట్టిన వలసే ఇక్కడ మొదలు పెట్టాలనే రూలేమీ లేదు కరస్పాండెన్స్ వస్తుంది మ్యాచింగ్ మీరు చేసుకోవాలి ఇంద్రియములు ఉన్నాయి ఈ ఇంద్రియాలను అక్కడ గుర్రాలన్నారు కదా ఆ ఇంద్రియాలే అదే టాపిక్ ఈ ఇంద్రియముల కంటే విషయములు సుపీరియర్ ఇప్పుడు ఇంద్రియము లోపల దేహంలో ఉంటుంది విషయము బయట ఉంటుంది చెవులు ఇక్కడ ఉన్నాయి శబ్దం అక్కడున్న చెవికిను శబ్దానికి సంబంధం శబ్దం వింటే వీడికి ఎవరి వాడికి వినపడుతుందా లేదా వాడికి వినికిడి ఉందా లేదా అంటే ఏం చేయాలి ఓ శబ్దం చేయాలి శబ్దం చేసే ఎలా వినపడిందా అని వినపడింది అయితే పర్వాలేదు వీడికి వినికిడి ఉంది మీరు ఆక్టల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి కన్ను సరిగ్గా లేదండి మీరు ఒకసారి పరీక్ష కన్ను పరీక్ష చేయడానికి వెళ్ళారనుకోండి ఆయన ఎలా పరీక్ష చేస్తాడు ఓ చార్ట్ ఒకటి పెడతాడ పెట్టి చదువుబడతాడు వీడి చదువుతాడు దాన్ని బట్టి పరీక్ష చేస్తాడు కాబట్టి కన్ను బాగుంది అని చెప్పి ఎలా అవుతుంది ఆ చార్ట్ చదివితే సెటిల్ అవుతుంది ఏ బాగానే ఏ వరకు ఏమేమి అభ్యంతరం జీహెచ్ అని కూడా పర్వాలేదు ఇంకా అక్కడి నుంచి సమస్య ప్రారంభమవుతుంది అంటే ఏమిటి అక్కడ ఉండే విషయాన్ని బట్టి వీడి కన్ను యొక్క మంచి చెండలు బయటపడతాయి ఈ కారణం చేత ఇంద్రియముల కంటే విషయము గొప్పది సుపీరియర్ ఒక సెన్స్ మొదలని చెప్పారు మీరు సెన్స్ మారిస్తే విషయముల కంటే ఇంద్రియం గొప్పది కూడా చెప్పచ్చు యువకుని ఆర్గ్యూ అయ్యింది బట్ ది పాయింట్ ఈజ్ నాట్ ఇంద్రియ నాట్ విషయ పాయింట్ ఈజ్ ఆత్మ సో ఇంద్రియముల కంటే విషయములు పారములు పరము అంటే హయ్యర్ హయ్యర్ అంటే అర్థం ఏంటి సుపీరియర్ వైసుపీరియర్ అంటే సూక్ష్మత్వాన్ని బట్టి ఇది స్థూలము స్థూలము కంటే సూక్ష్మము పారము అని చెప్తారు లేకపోతే ఏది దేవిని నిర్ధారిస్తుందో అది దానికంటే పారాము సో చూపును నిర్ధారిస్తోంది కనుక రూపము చూపు కంటే ఒక మెట్టు పైలి అలా చెప్పారు ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్య పరం మన ఇదిగో ఇది ఏ రూపము ఇది ఏ శబ్దము ఇది ఏ రసము అని ఫైనల్ గా నిర్ధారించేది మనస్సు కాబట్టి ఇంద్రియముల కంటే విషయములు సుపీరియర్ విషయముల కంటే మనస్సు సుపీరియర్ మన మనస్సు పరా బుద్ధి మనస్సు కంటే బుద్ధి నిశ్చయాత్మకమైన బుద్ధి చూడండి సంకల్ప వికల్పములు ఉండేది మనస్సు నిశ్చయం చేసేది బుద్ధి ఇది కేబులు ఇదేదో పుస్తకం అదేదో పువ్వు అది మనస్సు ఇది కఠోపనిషత్తు పుస్తకం చాలా విలువైన పుస్తకం ఇక్కడ అది బుద్ధి చూసారా బుద్ధికి మనస్సుకి తేడా అలాగే ఏం చేస్తున్నారండి ఖాళీగానే ఉన్నాను అన్నారు అనుకోండి ఎనిమిది పదిహేళ్ళంతా అది బుద్ధి ఏం చేస్తున్నారంటే ఏదైనా ఖాళీగానే ఉన్నాను అంత బాగా కుశలమా కుశలమా ఇదంతా మనస్సు కాబట్టి మనస్సు కంటే బుద్ధి సూక్ష్మమైనది కాబట్టి హయ్యర్ బుద్ధి కంటే ఆత్మ హయ్యర్ బుద్ధే మహాన్ పర ఇప్పుడు ఆత్మ అది ఆత్మ అంటే ఆత్మ ఒక్కటే కాదు మహాన్ ఆత్మ మహాన్ ఆత్మ అంటే మహత్తనే ఆత్మ అంటే ఇప్పుడు చూడండి బుద్ధి అన్నది ఎష్టి బుద్ధి సమష్టి బుద్ధి అని ఉంటాయి ఇది కూడా జాగ్రత్తగా మీరు గమనించలేకపోతే నేను ఒకటి అడుగుతే చెప్పండి మీకు ఇంగ్లీష్ వచ్చు కదా అది బుద్ధి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ మీకు తెలుసు అది బుద్ధి మీకు తెలుసున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ బట్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అది ఎష్టి బుద్ధియా సమష్టి బుద్ధి అని సమష్టి బుద్ధి ఎవ ఎంతమంది సమష్టి బుద్ధి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఎంతమంది సమష్టి బుద్ధి అంటే ఫస్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే నాన్న ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ లాటిన్ నుంచి వచ్చాయి కాబట్టి ఇంగ్లీష్ భాషకి వెనక్కి వెళ్ళిపోయారు బీసీలోకి వెళ్ళిపోయారు ఆ బుద్ధంతా మీరు తెచ్చుకురావాలి లాటిన్ భాష ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ నుంచి వచ్చింది అదంతా మీరు తెచ్చుకురావాలి అంటే అర్థమేటో తెలుసిన వెన్ యూ నో ఇంగ్లీష్ హ్యాజ్ యూ సిక్ హియర్ యూ రిప్రజెంట్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇన్ యువర్ సెన్ మీకు ఎవరైనా అర్థమవుతుందో బా అంటే ఇప్పుడు మీ శరీరంలో జీన్స్ జెనెటిక్ కోడ్ ఉంటుంది ఆ జెనెటిక్ కోడ్ ప్రకారంగా లేబరు స్లీను హాఫ్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఆ రకంగానే అవన్నీ తయారయ్యాయి స్టెమ్ సెల్స్ నుంచి తయారయ్యాయి ఆ స్టెమ్ సెల్స్ లో ఆ విజ్ఞానము భాగ్యం ఉన్నది ఆ విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఐ ఐదు కోట్ల సంవత్సరాల నుంచి వస్తుంది ఆ ఐదు ఐదు కోట్ల ధరలు ఐదు బిలియన్ సంవత్సరాల నుంచి వస్తుంది ముందు ఏకకణ జీవ జీవం వచ్చింది ఆ ఏకకణ జీవం డిఎన్ఏలో మార్పులు వచ్చి బహుకణ జీవి వచ్చింది మార్పులు రావడానికి ఎంత తగిపోతుంది ఒక కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది బహుకణ జీవి వచ్చింది ఆ బహుకణ జీవి నుంచి నేల మీద సంచరించే జీవి వచ్చింది మత్స్యావతారం నుంచి కోర్మావతారం నేల మీద సంచరించేది నేలము నీరు కూడా ఉభయ చాలా పూర్మావతారం తర్వాత నృసింహావ సింహం అవతారం వచ్చేది నృసింహావతారము ఆ తర్వాత రామావతారము ఆ తర్వాత కృష్ణావతారము ఆ తర్వాత బుద్ధావతారము ఆ తర్వాత కల్కీ అనే ఇంకా పురాణిక అవతారం అలా పెట్టండి సో వచ్చిన వాటిని చూసుకుంటే బుద్ధావతారమే ఇది ఇవల్యూషన్ ఆ ఇవల్యూషన్కి ఎంత టైం పడుతుంటుందంటారు కోట్ల సంవత్సరాలు పట్టింది కోట్ల ఏదో ఒక చాలా టైం పట్టింది ఆ తర్వాత మీకు హ్యూమన్ బీయింగ్ ఒకప్పుడు ఫోర్ లెగ్స్ మీద నడిచేటువంటి ఆఫ్రికన్ ఒక లైఫ్ ఫామ్ ఉంది ఆ ఫోర్ లెగ్స్ మీద నడిచే లైఫ్ ఫామ్ టూ లెక్స్ మీదకి వచ్చింది టూ లెక్స్ మీదకి వచ్చి ఆ మూతి బాగా ముందుకు ఉండేది హనుమంతుడి మూతిగా హనుమంతుడు రిప్రజెంట్స్ సెమీ హ్యూమన్ హ్యూమన్ ఆయిడ్ అన్నారు హనుమంతుడు హనుమంతున్న హ్యూమన్ ఆయిల్ ఈజ్ నాట్ యానిమల్ హ్యూమన్ ఆయిడ్ ఫార్మ్ అంటే యానిమల్ నుంచి హ్యూమన్లోకి వచ్చే ఎవల్యూషన్లో హనుమంతుడు వచ్చాడు ఆ హనుమంతుడు అంటే వానర నరోవానర అంటే నరోవా మనిషిలాగే ఉన్నాడండి అక్కడి నుంచి నరుడు మానవుడు వచ్చాడు ఈ మొత్తం జెనెటిక్ హిస్టరీ అంతా మీ సెల్స్లో ఉందా లేదా మీకు ఇంగ్లీష్ వచ్చును అంటే ది ఎంటైర్ ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ పర్టికులర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బ్రాంచ్ ఆఫ్ అవ్వటము ఆ ఎంటైర్ హిస్టరీ అంతా మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీ బుద్ధిలో ఉందా లేదా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి మీకు వచ్చిన బుద్ధి మీకున్న బుద్ధి గొప్పదా లేకపోతే మీలాంటి కోట్లాది బుద్ధులను వేలాది తరములలో వ్యాపించి అన్ని అన్ని రకముల బుద్ధులను శాసిస్తూ వచ్చినటువంటి సమష్టి బుద్ధి గొప్పదా ఆ సమష్టి బుద్ధికే నిరణ్య గర్ధుడు అంటే దానికే మహాన్ ఆత్మ అంటే మహత్తత్వము కాబట్టి ఎష్టి బుద్ధి కంటే ఆ సమష్టి బుద్ధి కోస సమష్టి బుద్ధి అంటే దానికే దేవుడు అని బుద్ధి కాబట్టి మీరు మీ బుద్ధిని ఉపయోగించి మీ ఇంటిని మీరు చక్కగా తీర్చి మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు కదా మీ వ్యష్టి బుద్ధి ఉంది అంటే ఒక సమష్టి బుద్ధి ఉండి వ్యష్టి బుద్ధి వచ్చిందంటారా సమష్టి బుద్ధి లేకుండానే వ్యష్టి బుద్ధులు వచ్చేసాయ ఆలోచించి చూడండి సమష్టి బుద్ధి ఉన్నది ఆ సమష్టి బుద్ధికే మేము రాముడనో కృష్ణుడనో పేరు పెట్టుకోవడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా లేదు కదా అంతేత ఎవడు అభ్యంతరం చెప్పడం ఆ యో బుద్ధే పరపస్సు సహాన్ని ఆత్మస్వరూపాన్ని అలా చెప్పారు అక్కడ కాబట్టి ఎవరూ కూడా మీరు దేవుణ్ణి ఈ విధంగా ప్రజెంట్ చేస్తే ఎవరు కాదంటారు నాస్తికులు అనబడేవాళ్ళు కూడా మీరు దేవుణ్ణి ఇలా ప్రజెంట్ చేస్తే కాదంటారు వాళ్ళకు వచ్చిన సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ విజయవాడ నాస్తిక కేంద్రం వాళ్ళకు వచ్చిన సమస్య ఏమిటంటే రోజు దేవుడికి పెళ్ళి అంటావు నువ్వు అదేమిటి అదేమి దేవుడు రా అని వాడి సమస్యది రోజూ దేవుడికి పెళ్ళి పట్టు పంచెలు పట్టు చీరలు ఇద్దరితో పెళ్ళి డిసీజ్ ఐ హీ కెనాట్ డైజెస్ట్ దాట్ ఇప్పుడు బుద్ధే ఆత్మా మహాన్ పదహాలో దీంట్లో తెలియడానికి చక్కగా తెలుసుకోగలిగినటువంటి విషయం ఆ మహత్తత్వము దానికే హిరణ్య గర్భం పెట్టారు అది సుపీరియర్ ఆ మహత్తత్వము కంటే మహత పదం అవ్యక్తం అవ్యక్తం అంటే ఏదో అర్థం చెప్పద్దు మీరు మహత్తత్వము కంటే పైన అవ్యక్తము గలదు ఆ అవ్యక్తము కంటే పైన పురుషుడు గలడు అంటే పురుషుడంటే పరమాత్మ పరమాత్మ గలడు ఇప్పుడు అవ్యక్తం మీదనే చర్చ ఈ పురుషుడు కంటే ఇంకా పైన ఇంకేదీ లేదు దట్ ఈస్ ది అల్టిమేట్ కాబట్టి మానవుని యొక్క జీవనయాత్ర ఈ రథయాత్రకు అంతిమ లక్ష్యము అదిగో ఆ పురుషుడే అది విష్ణువు యొక్క పరమ పదము ఆ పురుషుడే ఆత్మరూపంగా మనోహృదయం ముందు ఉన్నాడు అని ఈ విధంగా అక్కడ ఆ ప్రశ్నకి సమాధానం విష్ణో పరమం పదం అనేదానికి ఆ విధంగా సమాధానాన్ని చెప్పినారు ఇంతవరకు బాగానే ఉందండి తదేవారు త్ర ఏ ఇంద్రియాదయ పూర్వస్యాం రథూకల్పనా అశ్వాదృహ్య ప్రకృత ప్రక్రియా పరిహారాయ ఇప్పుడు ఒకటి మూడులో మూడు నాలుగు శ్లోకాల్లో ఏం చెప్పారు ఒకటి మూడులో మూడు నాలుగు మంత్రాలు అట్లో ఏం చెప్పారు ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆత్మ రథము అని చెప్పారు ఒకటి మూడులో మూడు నాలుగు మంత్రాలు తర్వాత పది పదకొండు మంత్రాలు ఈ పది పదకొండుకి మూడు నాలుగు మంత్రాలకి మధ్యలో గ్యాప్ ఉంది చూసారు ఆ గ్యాప్లో ఏముందో తెలుసిన ఆ ఇంద్రియములు గుర్రములు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి వాటిని ఇష్టం వచ్చినట్టు చలివిడిగా విధి పెడితే ఇది ఎందుకు వచ్చిలో వారేస్తాయి అవి ఏమండే పది పదకొండులో ఏమంటున్నారు ఇంద్రియముల కంటే విషయములు సుకీరియ అంటున్నారు అంటే ఈ ఇంద్రియములు మూడు నాలుగులో చెప్పిన ఇంద్రియములు అవుతాయా లేకపోతే ఇంకేదైనా అవుతాయా అవే అవుతాయి ఏం పోయి ఇంకేదైనా అవుతాయని ఎందుకు చెప్పుకోకూడదు అంటే మూడు నాలుగులో ఇంద్రియాల గురించి చెప్పి ఐదారు ఏడు ఎనిమిదిలో వాటిల్ని సంగతంగా పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ పదొచ్చేపటికి ఆ ఇంద్రియాలను వదిలిపెట్టి మరో ఇంద్రియాలను చెప్పారనుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రకరణంలో వస్తున్న టాపిక్ని అవతల పారేసి దాన్ని ప్రకృత హాన అంటారు హాన అంటే తేజించేసి అసలు ప్రకరణలో లేని మరొకటి ఏదో పట్టుకొచ్చి అక్కడ పెట్టడము అప్రకృత అనే మాట లా చేయకూడదు ఇప్పుడు నేను పాఠం చెప్పేప్పుడు కూడా ఎవరు ఇక్కడి నుంచి అక్కడి నుంచే దృష్టాంతాలు పట్టుకొచ్చినా ఆ చెప్పి దానికి కనెక్షన్ ఉండాలి మళ్ళీ కనెక్ట్కి రావాలి రెండు మర్చిపోకూడదు సో ఈ చెప్పున్నదానికి బయట ఉన్న దృష్టాంతం కనెక్ట్ అయి ఉండాలి ఏదో పోని మంచి కనెక్షన్ కాకపోయినా ఒకేసారి కనెక్షన్ ఏదో ఉండాలండి చిన్న త్రెడ్ కనెక్షన్ ఉండాలి ఏదో చిన్న థ్రెడ్ చిన్న సంబంధాన్ని బట్టి కనిగరడికి మరిగేది జంపు చేసేయటం శాఖా సంక్రమణ ఉంటాం ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి జంపు ఏదో చిన్న సంబంధాన్ని బట్టి అలౌడ్ మళ్ళీ ఆ కొమ్మ నుంచి మళ్ళీ ఒరిజినల్ కొమ్మ మీదకి వాపసు వచ్చే సపోజ్ ఏ సంబంధం లేదు ఏదో పట్టుకునే దాని గురించి చెప్తూ మళ్ళీ వాపసు రాలేదనుకో అప్పుడు ఏమంటారు ప్రకృత హాన అంటే ప్రస్తుతంలో చెప్తున్న దాన్ని విడిచిపెట్టేయటం అప్రకృత ప్రక్రియ ఏమి సంబంధం లేని దాని గురించి చర్చ చేయాలి ఇప్పుడు సపోజ్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ఎలక్షన్స్ గురించి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇప్పుడు చర్చ చేశాను అనుకోండి పోకుండా ఇప్పటికే మీరు ముందేమనుకుంటారు ఏదో కనెక్షన్ ఉండుంటుందిలే అని ఉంటారు చర్చ పూర్తి చేసి నేను పుస్తకం మూసి ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి అప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఎందుకు ఈ కేజ్రీవాల్ని ఎందుకు పట్టుకొచ్చినట్టు ఎక్కడ సంబంధం దానికి ఆ సంబంధం ఏమిటో మనం కనపట్టలేదు కాబట్టి మళ్ళీ కేజ్రీవాల్ను ఎదురుపెట్టి పాఠంలోకి ఎందుకు రాలేదు ఈనా అని మీకు డౌట్ వస్తుందా రాదా వీటినే ప్రకృతహాన అప్రకృత ప్రక్రియ అంటారు అలాంటి పొరపాటు మనం చేయకూడదు కాబట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి ఆత్మానం రచనం అనే రథరూపక శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఇంద్రియాలే ఇక్కడ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్న గుర్రాలే ఇక్కడ ఉన్నాయి ఇంద్రియాలు అక్కడ ఉన్నవే ఇక్కడ గుర్రం ఉంది అక్కడ ఇక్కడ గుర్రం ఉండదు మనస్సు అక్కడుంది అదే ఇక్కడ మనస్సు బుద్ధి అక్కడ ఉంది అదే ఇక్కడ బుద్ధి అలా అర్థం చేసుకోవాల్సి మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది ఏ ఏవ ఇంద్రియాదయ ఏ ఇంద్రియములు మొదలైనవి మొట్టమొదట వచ్చిన రథరూపకంలో పెట్టారో వాటిని అక్కడ గుర్రములు కళ్ళెము అనే రూపంగా ప్రతిపాదించినారో తే ఏవ ఇహ పరిగృహి అంటే మళ్ళీ అవే ఇంద్రియములు అవే మనస్సు అనేది ఇంద్రియభ్యం పరాహ్యర్థాహ అనే మంత్రంలో ప్రస్తావించమనుకున్నాయి అని మనం అనుకోక తప్పదు ఓకే ఎగ్రి ఓకే ఎగ్రిది ఇప్పుడు మ్యాచింగ్ చేయండి త్రియ మనోబుద్ధయ స్థావత్ కోర్వత్ర ఇహచ సమాన శబ్ద ఏవా ఇప్పుడు అక్కడ ఆరు చెప్పారు ఇక్కడ కూడా ఆరింటితో మ్యాచింగ్ చేయాలి అక్కడ ఇంద్రియాలని గుర్రాలన్నారు ఇక్కడ ఇంద్రియాలని ఇంద్రియాలనే అన్నారు కాబట్టి అక్కడ ఇంద్రియాలకి ఇక్కడ ఇంద్రియాలకి సరిపడింది శబ్దాలు సేమ్ ఉన్నప్పుడు మ్యాచింగ్ కష్టం ఏంటండి ఆవు అని ఇక్కడిచ్చి కౌ అని ఇక్కడిచ్చారనుకోండి తక్కువ మన మీరు మ్యాచ్ చేసి కూర్చోబడతారు అక్కడ ఏమన్నారు ఇంద్రియాణి హయాహు ఇంద్రియేభ్య పరాహ్యర్థాహ అదిగో ఆ ఇంద్రియాలకి ఇంద్రియాలకి సేమే అక్కడ మన మన ప్రగ్రహమే వచ ఇక్కడ విష విషయముల ఇంద అర్థేధ్య పదం మన ఆ మనస్సే మనస్సు ఇంకా అక్కడ బుద్ధి మనస్సు పద బుద్ధి ఇక్కడ అక్కడ బుద్ధి సారథిం విద్ధి అక్కడ ఆ బుద్ధియే ఈ బుద్ధి అక్కడికి మూడుకి మూడు సరిపడిపోయాయి ఆరింటిలో మూడింటి మ్యాచింగ్ అయిపోయాయి ఓకే అర్థాహే శబ్దాదయో విషయా ఇంద్రియ హయగోచరత్న నిర్దిష్టా ఇంద్రియేభ్య పరత్వం ఇప్పుడు మూడింటి మ్యాచింగ్ అయిపోయి ఇంకా అక్కడ ఆత్మానం రచనం విద్ది శరీరం రథమేవటు ఇంద్రియాని హయాసు విషయాస్తూ గోచరాన్ అని అక్కడ చెప్పారు అక్కడ విషయాహ అనే పదాన్ని వాడారు ఏమిటా విషయములు శబ్దస్పర్శ రూపల సగ్రంథములు ఇక్కడ ఏమన్నారు విషయాహను లేదు అర్థాహ ఇంద్రియేభ్యపరా హ్యర్థాహ అదిగో ఆ విషయములే ఈ అర్థములే ఎలా అంటే చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే ఇంద్రియముల అర్థములు గొప్ప అంటున్నారు అక్కడ విషయములు అన్నారు అక్కడ గొప్ప తక్కువ కాదు అక్కడ ఇంద్రియములు గుర్రములు విషయములు మార్గములు అనే రూపకం లేదు ఆ విషయాలకి అర్థాలకి కరస్పాండెన్స్ చూపించే ప్రయత్నం అది ఎలాగంటే ఎప్పుడు కూడా శబ్దము రూపము మొదలైన విషయములు ఏవైతే ఉన్నాయో అవి గుర్రములతో పోల్చిన ఇంద్రియములకు తెలుస్తూ ఉంటాయి ఇంద్రియ గోచరత్వమైన నిర్దిష్ట ఇంద్రియములు అనే గుర్రములు ఎక్కడ పరుగులు తీస్తాయి అంటే విషయములందు పరుగులు తీస్తూ ఉంటాయి వాటిని ఇక్కడ అర్థశబ్దం చేత నిర్దేశించాలి ఈ అర్థములు ఉన్నాయే శబ్దస్పర్శాలే అర్థములు అర్థములన్నా అదే విషయములన్నా అదే అంటే శబ్ద సామ్యం లేదు ఇక్కడ అందుకోసం చర్చ చేసుకున్నాం ఇప్పుడు ఇంద్రియ మనహ బుద్ధి అదే శబ్దాలు అక్కడా ఇక్కడ వచ్చేసాయి కాబట్టి ఈక్వల్ అయిపోయాయి అక్కడ విషయా అన్నారు ఇక్కడ అర్థ అన్నారు శబ్ద సామ్యం లేదు కాబట్టి ఆ విషయములే ఈ అర్థములు అని నిరూపించాలి ఈ అర్థములు ఉన్నాయే ఇవి ఇంద్రియముల కంటే కూడా సుపీరియర్గా ఉంటాయి ఎందుకంటే ఇంద్రియములనే గుర్రములు పరిగెత్తాలి అంటే ఆ గుర్రములు దేంట్లో పరిగెడతాయి ఈ విషయములు పరిగెడతాయి కాబట్టి గుర్రముల పరుగును నిర్ధారించేవి విషయములే కాబట్టి ఇన్ సెన్స్ విషయములు ఇంద్రియముల కంటే అని అర్థం ఏదాలి విషయములు ఇంద్రియముల కంటే మరి ఇక్కడికి రండి ఇంద్రియముల కంటే అర్థములు సుపీరియ కాబట్టి ఇప్పుడు ఈ అర్థములు ఆ విషయములే ఆ విషయములు ఈ అర్థములే తెలిసిందండి అసలు ఇంద్రియములు కంటే విషయములు సుపీరియరులనే మాట ఎక్కడ ఉందా ఉంది ఇంద్రియాణ గ్రహత్వం విషయానామతి గ్రహత్వం ఇది బృహదార్ యొక్కలో ఈ పాఠం నేను మీకు చెప్పాలా అని ఆలోచించి వద్దులే జక్రంగా వద్దు అని చెప్పలేదు మన బృహదారంగ పుస్తకంలో యాజ్ఞవల్కీయ కాండము అని అధ్యాయం ప్రారంభం మొదటి రెండు అధ్యాయాలకి మధుకాండము పేరు అదే తర్వాత యాజ్ఞవల్కీయ కాండము దాంట్లో ప్రథమ ప్రథమ బ్రాహ్మణమే గ్రహములు అతిగ్రహములు అనే మాటలతో ప్రారంభం గ్రహంలో అంటే ఈరోజు సమాజం ఎలా తయారైందంటే గ్రహంలో అంటే ఇక ఓ కథ ఒకటి ఉంది అదే తప్ప మరొకటి ఏమీ లేదన్నట్టుగా లేదు సో ఇక ఇలాగ గ్రహాలని ఇలాగ ఇప్పటిలాగా వీళ్ళు చూస్తున్నట్టుగా ఎవరు చూడలేదు వీళ్ళకి ఏమీ ఎస్ట్రానమీ అజ్ఞానంలో ఉంటారు ఏమీ ఎస్ట్రానమీ తెలియదు ఉదాహరణకి నిత్యు ఉన్నది astronomical society of the world international astronomical society wallu surya pranalo conference petti akkada vaaru oka resolution pass chesaru inta varaku neptune ni manam grahanga anukuntunnamu it does not seem to have the qualities of a planet therefore we propose that it is no more a planet ane oka proposition vitaru deentlo idi yela radiki anni sambandhinchindi kaadu pure science adi ప్లానెట్కు కొన్ని లక్షణాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు ఉంటేనే ప్లానెట్ అవుతుంది ఈ నెత్యూనికి రెండు ఉన్నాయి ఐదు లేదు మిగతా మూడు ఇంకేవే ఉన్నాయి కాబట్టి దీన్ని గ్రహం అని ఎలా ఇట్ ఈజ్ నో మోర్ ఏ ప్లానెట్ అని వాళ్ళు కొట్టి రాలేసారు నెత్యూన్ ఈజ్ నోమోర్ ఏ ప్లానెట్ మన వాళ్ళు వాళ్ళు ఎవరు మా గ్రహాన్ని వాళ్ళు కాదంటారా అంటే వీళ్ళు ఇలా వాళ్ళ గోల వేరు వీళ్ళ గోల వేరు దానికి దీనికి అసలు కరెస్పాండెన్సే లేదు కాబట్టి ఉంటే గ్రహం అనే మాట వినేసి అలాగా కంగారు పడిపోతూ అలాగే ఈ గ్రహములు కూడా గృహ్ణాతి గ్రహ గ్రహం అంటే పట్టుకునేది అర్థం గృహ గ్ర నుంచి గ్రహ ధాతువే గ్రహ గ్రహం నుంచి సంప్రసారం అయితే బృహ్ణాతి గ్రహధాతువు నుంచి ఆనే ప్రత్యయం చేస్తే గ్రహ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి గ్రహ ఉపాదానే పట్టుకుంటూ ఉంటాయి కన్ను రూపాన్ని పట్టుకుంటూ ఉంటాం చెవి శబ్దాలని పట్టుకుంటూ ఉంటుంది మీరు ఒడ్డన్నా పట్టుకుంటాయి మీరు కళ్ళు మూసుకుంటే పట్టుకోదు కానీ కళ్ళు తెరిస్తే పట్టుకుంటూ ఉంటుంది చెవి ముయ్యడం వల్ల అది అలాగే శబ్దాలని అది పట్టుకుంటూ కాబట్టి ఇంద్రి ఈ గ్రహములు పట్టుకుంటూ ఇంద్రియములు పట్టుకుంటూ ఉంటాయి కాబట్టి వాటికి గ్రహములు అని పేరు ఈ పట్టుకునేది పట్టుకునబడేది ఉంటేనే కదా పట్టుకోవడం ఇప్పుడు సెల్ ఉందనుకోండి అది ఇట్టించు శబ్దాన్ని పంపిస్తూ ఉండాలి అట్టించు రిసీవ్ చేసుకుంటే సెల్ కానీ నాలుగు గిరావుల్లో సెల్ ఫోన్ అది ఎప్పుడు మూతబడి ఉంటుంది అది సెల్ కింద లెక్కే కాబట్టి ఇంద్రియములు ఎప్పుడూ పట్టుకుంటూ ఉండాలి పట్టుకున్నప్పుడే వాటికి శోభ కాబట్టి ఇంద్రియముల కంటే విషయములు గొప్పవి కాబట్టి గ్రహములు ఇంద్రియములు గ్రహములైతే విషయములు ఇంకా బాహ్యమో అతి గ్రహ అతి అంటే బాహరత్ వాటికి అతిగ్రహములు అని పేరు వేశారు కాబట్టి ఇంద్రియ్యపరాహ్యర్థా ఇక్కడ అర్థం అంటే ఏమిటి అని మనం అంటున్నాం ప్రశ్న అర్థమంటే విషయమే ఎందువల్ల ఇంద్రియముల కంటే సుపీరియర్ అని ఇక్కడ చెప్పారు కదా ఇంద్రియముల కంటే సుపీరియర్ అని మరో తోటే వెయిటింగ్ చెప్పారు విషయములను సుపీరియర్ అని చెప్పారు కాబట్టి అదే లాజిక్కి చేతనం అర్థములంటే విషయములు అని కాబట్టి మ్యాచింగ్ లో ఫోర్త్ ఐటమ్ సెటిల్ చేసాం సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి అంటే ఫోర్త్ ఐటమ్ సెటిల్ అయింది ఇంకా మనస స్పరా బుద్ధి ఓహో కాదు కాదు విషయే ధ్య మనస పరత్వం విషయముల కంటే మనస్సు గొప్పది ఎందువల్ల మనోమూలత్వా విషయేంద్రియ వ్యవహార ఇంద్రియములు విషయములను పట్టుకోవాలన్నా విషయములను బట్టి ఇంద్రియముల యొక్క బాగోగులను నిర్ధారించాలన్నా అది వ్యవహారం మనస్సు ఇంద్రియ విషయం వ్యవహారం ఇది నిర్ధారించాలన్నా మనస్సు స్థిరంగా ఉండాలి ఇప్పుడు పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి పిచ్చివాడంటే స్కిజోఫిలేనిక్ పర్సన్ వాడు చూపు బాగా ఉండో లేదో మీరు నిర్ధారణ ఎందుకని వాడిని కూర్చోబెట్టే చదవమాలి వాడిని కూర్చోబెట్టే చదవమంటే వాడు చదవడం మానేసి కోచనం అప్పుడు మీరు ఎలా నిర్ధారించేస్తారో చేయలేరు కాబట్టి మనస్సు ఇంద్రియ విషయ వ్యవహారాన్ని అది నియంత్రిస్తూ కాబట్టి మనస్సు విషయముల కంటే గొప్పది మనస్సు పరాబుద్ధి మనస్సు కంటే గొప్పది బుద్ధి అదేందువల్ల బుద్ధి ఆరుహ్య భోగ్య జాతము భోక్తారముపసర్పతి లోపల భోక్త కూర్చొని ఉంటాడు చాలా ఇంపార్టెంట్ ప్రతిపాదన మీరు నిద్రలేస్తారనుకోండి ఎవరో నిద్రలేస్తారు భోక్త నిద్రలేస్తాడు మీరు ఆలోచించండి మీరు ఆ కాన్షియస్నెస్ ని ఆ భోక్తా కాన్షియస్నెస్ ని న్యూట్రలైజ్ చేయగలిగితే మీరు యూ బికమ్ జీవన్ ముప్తారు ఇంటే నిద్రలేస్తాము వీఆర్ కాన్షియస్ బట్ వీఆర్ నాట్ సీకింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ కాల్డ్ భోక్తా కాన్షియస్నెస్ ని న్యూట్రలైజ్ చేయడం యు ఆర్ కాన్షియస్ విథౌట్ సీకింగ్ ఎనీథింగ్ లైక్ మీకు చుట్టూ ఉన్న పదార్థాలు తెలుస్తూ ఉంటాయి కానీ మీరు ఇది నాకు కావాలి అనే అనే ఆలోచన రాదు చుట్టూ మనుషులు ఉంటారు వీళ్ళని మనం ఉపయోగించుకోవాలి వీళ్ళ ద్వారా ఈ పనులు మనం చేయించుకోవాలి అనే ఎజెండా మీకు ఉండదు మీకు ఉండదు భోక్త ఎలా నిద్రలు వేస్తుందో తెలుసునండి నిద్రలేసుకొనే వాడికి ఎజెండా ఉంటుంది ఏమిటి ఎజెండా ఇది నా ఇల్లు ఈ ఇల్లు ఎందుకు నా భోగాల కోసం పెట్టుకున్నాను మరితే కదా కాబట్టి ఇప్పుడు లేవగానే నాకు కాఫీ కావాలి మరి కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది భార్య ప్రిపేర్ చేస్తుంది ఎందుకని భార్య ప్రిపేర్ చేస్తుంది నేను పెళ్ళాడింది మరి దేనికి అంటే ఇప్పుడు పెళ్ళాడి సేవలో నుంచి వస్తున్నది కాఫీ కూడా ఇవ్వకపోతే కాకపోతే తప్పు మీరు తప్పు అనుకోవద్దు తప్పు లేదు వెటకారం లేదు భోక్తృత్వం ఉందని చెప్తున్నాను కదా తప్పు లేదు వెటకారంలో లేదు భోక్తృత్వం ఉన్నదా లేదా ఉన్నది కాబట్టి తర్వాత మాల్కి వెళ్తాను మాల్ ఉంది మాల్ ఎందుకు వచ్చింది భోక్తలు ఉన్నారు కాబట్టి మాల్ వచ్చింది డాక్టర్లు మెడిసిన్లు ఎందుకు వచ్చాయి భోక్తలు ఉన్నారు కాబట్టి డాక్టర్లు మెడిసిన్లు వచ్చాయి సినిమా హాల్స్ ఎందుకు భోక్తలు ఉన్నారు కాబట్టి అందరూ భోక్తలే తర్వాత పుణ్యం ఈ యజ్ఞయాగాది కర్మలు ఎందుకు వచ్చాయి ఎవరి కోసం వచ్చాయి భోక్తల కోసం వచ్చాయి ఉపాసనలు ఈ దేవత ఆ దేవత ఈ ఉపాసనలన్నీ ఎవరి కోసం వచ్చాయి భోక్తల కోసం వచ్చాయి నువ్వు ఉపాసన చేయి భోక్తృత్వం మానేవి కర్మ చేయి భోక్తృత్వం మానేది కుటుంబంతో ఉండు వాళ్ళని భోగ్యములుగా పరిగణించకు మరి అదే వేదాంతం అంటే సో ఆ వేదాంతం అన్నటువంటి ప్రతి మనిషి ఒక భోక్త ఉంటాడు ఆ భోక్తకి ఈ శబ్దాది విషయములను అందజేస్తూ ఉంటుంది ఏమిటి బుద్ధి ఇంద్రియములు అందజేయలేవు ఇంద మనస్సుకు అందజేస్తాయి మనస్సు బుద్ధికి అందజేస్తుంది బుద్ధి భోక్తకు అందజేస్తుంది భోక్త కర్త భోక్త భోక్త భోక్తే బుద్ధికర్త బుద్ధికర్త విజ్ఞానం యజ్ఞంతమంతే విజ్ఞానమయ్యే కోశం అక్కడి నుంచి ఆనందమయ్యే కోశంలోకి భోక్తలోకి పట్టి వెళ్తుంది కాబట్టి ఈ బుద్ధి మనస్సు ద్వారా విషయేంద్రియ వ్యవహారానంతా నీ నడిపిస్తూ దాని నుంచి వచ్చేటువంటి భోగ్యములనన్ని దేనికి చేరవేస్తూ ఉంటుంది భోక్తకి చేరవేస్తూ ఉంటుంది కాబట్టి బుద్ధి కంటే భోక్త గొప్పవాడు అంటే అక్కడ ఏమన్నారంటే నేను భోక్తని కాదు ఆ పరమేశ్వరుడే భోక్త నువ్వు యజ్ఞం యజ్ఞం చేస్తూ ఈ యజ్ఞానికి కర్తను నేను ఈ యజ్ఞం వల్ల నాకు స్వర్గం వస్తుంది అప్పుడు నేను భోక్తనవుతాను వాడు బంధింపబడతాడు సంసార బంధంలో ఉంటాడు ఇంకొకడు ఉంటాడు వాడు యజ్ఞం చేస్తాడు నేను కర్తను కాను కర్త భగవంతుడే భోక్త కూడా భగవంతుడే యజ్ఞానికి కర్త ఆయనే భోక్త ఆయనే అప్పుడు వాడు మోక్షాన్ని పొందుతాడు టాపిక్ అక్కడ సో ఎనివే ఇక్కడ సో బుద్ధిని ఈ ఇంద్రియ విషయం వ్యవహారములన్నీ కూడా భోక్త దగ్గరికి చేరడంలో బుద్ధికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది కనుక బుద్ధి మనస్సు కంటే గొప్పది ఇక్కడ భోక్తృత్వాన్ని నిరూపించే ప్రయత్నం కాదు మనస్సు కంటే బుద్ధి సుపీరియర్ ఎందువల్ల అంటే ఇంద్రియ విషయం వ్యవహారం వల్ల మనకు అందుబాటులోకి వచ్చేటువంటి భోగ్య జాతము అంటే భోగ్య సముదాయం ఏదైతే కాదో దీన్ని భోక్తకి అందవేసేటువంటి అందజేసేటువంటి పనిని బుద్ధి చేస్తూ ఉంటుంది కనుక మనస్సు చేయలేదా పని బుద్ధి చేస్తుంది కనుక బుద్ధి మనస్సు కంటే గొప్పది ఇంకిప్పుడు బుద్ధి కంటే గొప్పది ఏమిటి బుద్ధేరాత్మా మహాన్ పర దాన్ని ఇప్పుడు వ్యాఖ్యానం చేయాలి బుద్ధికంటే మహాన్ ఆత్మ గొప్పది ఆత్మ అంటే ఆత్మ కాదు అది మహాన్ ఆత్మ ఆత్మా మహాన్ అంటే మహాన్ ఆత్మ ఏమిటా మహాన్ ఆత్మ అంటే ఓకే ఇక్కడ కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఆ మహాన్ ఆత్మ అంటే రెండు రకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఇంతకుముందు నేను ఎలా చెప్పానంటే సమష్టి బుద్ధి అని చెప్పాను అది వస్తుంది ప్రస్తుతానికి బుద్ధికంటే గొప్పది భోక్తయైన ఆత్మా అని తీసుకోండి ఓకే బుద్ధేరాత్మా మహాన్ పద యత్మానం రథినం విద్ధి ఇది రథిత్వ ఉపక్షిప్త రథరూపకంలో రథి చెప్పారు రథ రథస్వామిని చెప్పారు ఎవరిది ఆత్మాను రథని వృద్ధి ఆ ఆత్మ ఆ ఆత్మ అంటే భోక్త అనర్థం ఈ రథముల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలన్నింటినీ ఆ భోక్త అనుభవిస్తాడు ఆ భోక్తే వాడు అంతిమంగా ఇంద్రియములను విషయములను సంహతం చేసి పరమాత్మను చేరుకోవాల్సి ఉంటుంది ఈ భోక్త పరమాత్మను చేరుకోవాలి దట్ ఈస్ ది టాపిక్ కాబట్టి బుద్ధికంటే గొప్పది మహాన్ ఆత్మ అన్నప్పుడు ఈ మహాన్ ఆత్మ ఏదవుతుంది ఆత్మా అని అక్కడ చెప్పారు ఆత్మానం రచనం విద్ధి ఆత్మ అదే భోక్త అలా తీసుకోండి ఇంకేంటనే ఆత్మేంద్రియమనం యుక్తం భోక్తే త్యాహం మనీషిణ అని వాక్యము కలదు అక్కడికి మీకు మ్యాచింగ్లో ఏమండి ఆత్మానం విద్ధి ఆత్మ ఏమిటది మహాన్ పర మహాన్ పర శరీరం రథమేవతు అదిగా రాలేదు ఇంద్రియ అనిహయాన్యాహుహు వచ్చేసింది మన ప్రగ్రహం ఏవచ వచ్చేసింది మనసత్తు బుద్ధి దుసారథం విధి వచ్చేసింది అన్నీ వచ్చేసింది ఆత్మ కూడా వచ్చేసింది ఇంకొక్కటి మిగిలిపోయింది ఏమిటది శరీరం మిగిలిపోయింది అక్కడ శరీరం రథమేవతూ అక్కడ మిగిలిపోయింది ఇక్కడ ఏది మిగిలిందో చూసుకుని దానికి దీనికి ముడి పెట్టుకుంటే పని అవును ఇంకా అయితే బుద్ధికంటే గొప్పది భోక్తయైన ఆత్మ అని మీరు ఎలా చెప్పగలరు అంటే ఆ భోక్త అయిన ఆత్మ అని తెలుస్తూనే ఉంది బుద్ధి కంటే గొప్పది భోక్తయైన ఆత్మ దానికి హేతువు కూడా నేను చెప్పాను ఆయన చెప్పిన హేతువే ఏమిటి భోగ్యజాతమునంతని కూడా బుద్ధి భోక్తకి అందజేస్తూ ఉంటుంది కనుక బుద్ధి కంటే భోక్త అయిన ఆత్మ గొప్పది అయితే ఆత్మానం రచనం విద్ధి అని చెప్పిన ఆత్మయే ఈ మహాన్ ఆత్మ ఆత్మయే ఈ ఆత్మ అది శక్తి చేశారు కుత ఎందువలన అంటే అక్కడ ఆత్మానం రచనం విద్ధి అన్న ఆత్మ బుద్ధేరాత్మ మహాన్ పద అన్న చోట ఉన్న మహాన్ ఆత్మ అదే ఇది అని వ్యాఖ్య చేశారు ఎలా మ్యాచ్ చేశారు అదే ఇదని ఎందుకంటే అక్కడ ఆత్మశబ్దం ఉన్నది ఇక్కడ మహాన్ ఆత్మా ఉంది కదా అదే ఇదని ఎలా మ్యాచ్ చేశారు ఓ ప్రశ్న ఉదయించవచ్చు కదా ఆత్మశబ్దాత్ ఆత్మానే శబ్దం సమానంగా ఉంది కదా ఇప్పుడు అర్థాన్ని విషయాన్ని ఎలా మ్యాచ్ చేసేట ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది కానీ మనస్సుని మనస్సుని బుద్ధిని బుద్ధిని ఇంద్రియమును ఇంద్రియమును మ్యాచ్ చేసినట్టుగానే ఆత్మని ఆత్మని మ్యాచ్ చేశాం ఆత్మశబ్దం సమానంగా ఉందిగా మహాన్న ఒక తోక ఎక్కువ ఉంది తప్ప ఆత్మశబ్ద పాత్ర సమానంగా ఉన్నది కాబట్టి దట్ ఈజ్ ఆల్సో మ్యాచ్ ఇంకా భోక్తు భోగోపకరణత్వకరణే పరత్వోపత్తే అక్కడ అక్కడ బుద్ధి కంటే పైగా ఆత్మ అని చెప్పారు ఆత్మ అంటే భోక్త ఇప్పుడు భోగమునకు ఉపయోగించే ఉపకరణములు ఉంటాయి సాధనాలు ఏమిటా సాధనాలు బుద్ధి మనస్సు ఇంద్రియములు విషయము ఇవన్నీ భోగ ఉపకరణములు ఈ ఉపకరణములను ఉపయోగించుకుని భోగించేవాడు భోక్త భోగ ఉపకరణ సముదాయము కంటే భోక్త గొప్పవాడు అని చెప్పుట ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది దట్ పార్ట్ మహత్వం జాస్య స్వామిత్వాదుపన్నం ఇక్కడ ఆపుదాము ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆపుదాము అయితే అక్కడ ఆత్మ ఇక్కడ ఆత్మ సరిపడింది బాగానే ఉంది కానీ మహాన్ అనే మాట అంటే గొప్ప ఆత్మ అక్కడ ఆత్మ అన్నారు ఇక్కడ గొప్ప ఆత్మ అన్నారు ఏమిటి గొప్ప అంటే చూడండి రథమునకు స్వామి అవుతాయే గొప్ప కదా అదే గొప్ప ఆ రథానికి ఓనరు కాబట్టి అక్కడ మహాన్న ఆకపోయినా స్వామి అని చెప్పారు కదా ఆత్మానం రథినం విద్ధి రథి గొప్పవాడు కాబట్టి రథస్వామి కనుక మహాన్నని వేరే చెప్పకపోయినా చెప్పినట్టే అదే ఇక్కడ మహాన్నని స్పష్టంగా చెప్పినట్టు కాబట్టి అక్కడ రథి ఆత్మ ఇక్కడ మహాన్ ఆత్మా పూర్ణ ఐకర్యాయ ఓకే మళ్ళీ క్లస్ ఇటు జాత ఓం పూర్ణమదీ పూర్ణమిద పూర్ణము దక్ష్యతే పూర్ణస్ పూర్ణమోద పూర్ణమేవా అవశిష్యూ శాంతి శాంతి శాంతి